ూడు వందల నలభై తొమ్మిది ఎన్నడు నీ గందు ఇందు ఇందిరాపతి నీవే కన్ను కన్నులెదట నుండి గాక పొడమిన ఎట్టె నిన్ను పొంచి కొలిసేనంటే కడు నాకప్పుడు వివేకముచాలదు అడరి అంతటిమీదనైనా తెలియపోతే వడిజెవ్వన మదము వశమిందుగాదు వెనకనే ప్రౌఢనై విరతి బొందేనంటే ధనవాంచేమియూ దడవనీదు తనువు ముదిసి నీకు తపముశేసేనంటే ఒనరనేమేటికి ఓపికలేదు శ్రీవెంకటేశ ఈ సిలుగుల బెట్టనేలా కైవసమే నీవు కలిగుండగా నీవే కృపసేసి నేడిటుగావకున్న పావనమైన ఈ పదవెందుగద్దు